సరే ప్రార్థిస్తున్నాం పరిశుద్ధర భగవ తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకే బంధనాలు వేసాయా ఇవదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి ప్రభా మరోసారి మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీచిన యొక్క అవకాశాన్ని మీకు ఎంతో బంధనాలు ప్రభా మేము ఈ సాయంత్రం సమయం ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానిస్తాడు కదా మీ యొక్క మాకు దయచేయండి వాక్యాలు నీ సత్యాన్ని గ్రహించాలి ఎందుకంటే ప్రభా ఇది బహు కష్టతరమైంది ఎక్కడ కూడా చెప్పబడలేనిది విధానంగా చెప్పబడింది ప్రభా కాబట్టి మీరు మాకు వాటిని బయలుపరిచిన ఇది మీ వలన కలిగి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం గ్రహించి జీవించాలా వాటిని అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడలగా మమ్మల్ని తయారు చేయమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఇదే కాలం మనము ఆరవ బూరకు సంబంధించిన వాక్యాలను ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆరవ బూర సర్పములకు సంబంధించిన బోధాన్ని మనం ధ్యానించినాం సర్పములకు దేవుడు అక్కడ అధికారం ఇచ్చినట్లు ముఖ్యంగా మరణం మీద అధికారం ఇచ్చిండు ఐదవ బూరలో తేళ్లకు శ్రమ బాధ పెడటకు అధికారం ఇచ్చిండు కానీ ఆరవ బూరకు వచ్చేటప్పటికీ సంపూర్ణంగా తన యొక్క ఉగ్రత మూడు గుంపుల మీద పడుతున్నట్లు మనం చూస్తున్నాం ఉదయమంతా మనం అదే చూసాం ముఖ్యంగా ఏ రీతిగా ఈ యొక్క సర్పములు గోపజనాన్ని మర మరణానికి అపగిస్తారన్న విషయాన్ని వాటికి సంబంధించి మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం తర్వాత మొదటి శ్రమ గతించడం దాని మరి రెండు శ్రమలు రావడం అనేది ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం ఆరంభించుకున్నాం చూడండి ఒకసారి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం పదమూడవ వచ్చిన పది పన్నెండులో మొదటి శ్రమ గతించనిదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును కాబట్టి మొదటి శ్రమ అంటే ఐదవ బూరలో ఆరంభమైనది అన్న అది గతించంగానే ఆరవ బూర తర్వాత ఏడవ బూర ఇంకా రెండు శ్రమలు వీళ్ళు చూడాల్సింది అనుభవించాల్సింది అన్న విషయానికి జ్ఞాపం చేయబడు ఆరవ దూత బూర ఉదినప్పుడు దేవుడి ఇంతట ఉన్న శివర్ణ బలిపెట్టం మీకు నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది యొద్ బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకునిన ఆయా ఆరవ దూతతో చెపుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవల్లని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అయితే గురువు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత నేను వింటిని మరి నా కలిని దర్శనమంది ఇలా గురంలకు వాటి మీద కూర్చునిన్న వారికిని నిప్పు వలే ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వారుణములు గల మైమరువులు ఉండేను ఆ గురముల తలలు సింహపు తల వంటివి వాటి నోళ్ల నుండి అగ్ని ధూమ గంధకములు ఈ మూడు అగ్ని ధూమ గంధకములు బయలు వెలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోటి నుండి బయలు వెలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడో భాగము చంపబడెను ఆ గుర్రం సరే దాని ఇది మనం ఇక్కడ వాళ్ళు చూస్తున్నాం పద్దెనిమిదవ వర్షంలో ముఖ్యంగా ఏ రీతిగా మరణము వీరి మీదకి వస్తుంది విషయాన్ని మనం దీర్ఘంగా చూడబోతున్నాం ఈరోజు దానికి ముందు ఎరుపు నీలవర్ణము గంధక వర్ణము వంటి ఉండేను మైమరువు అంటే మాస్క్ కదా మొహల మీద కాబట్టి నిప్పు వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధ వర్ణం ఉండేను జేమ్స్ రంగ్ నంబర్స్ మనం ఆ యొక్క నంబర్స్ చూస్తున్నాను ఉదయం పూట నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసినాను ఎవరికైనా అవ అవకాశం ఉంటే ఆ యొక్క రంగులకు సంబంధించిన విషయాలు ఏంటంటే మొదటిది మైమరువు అంటే ఛాతి భాగం నుంచి గొంతు వరకు ఒక షీల్డ్ లాగా కట్టుకుంటారు యుద్ధానికి వైవాలు కట్టుకున్నట్లు బ్రెస్ ప్లేట్స్ అంట వాటిని ఇంగ్లీష్లో మటుకు మైమరు అంటే గొంతు నుంచి నడుం భాగం వరకు కవర్ చేసుకోవడానికి కొరకు అవి బడ్డాయి అన్నట్టు కాబట్టి వాటి మీద కూర్చున్న వారికి ఎటువంటి మైమరువులు అనేది మనం ఇందాక ధ్యానిస్తా ఉన్నాం నిప్పు వల్లే ఎరుపు వర్ణము నీల గంధక వర్ణములు గల మైమరువులు ఉండేను కాబట్టి వాటికి సంబంధించిన మనం ఇప్పుడు కొన్ని చూస్తా ఉన్నాము మొదటిదిగా ఇవన్నీ జేమ్ స్ట్రాంగ్స్ నంబర్స్ నుంచి వెతుకున్నాయి కాబట్టి మొదటిదిగా నిప్పు వల్లే ఎరుపు మైమరు ఎరుపు రంగు ఈ నిప్పు దుష్టత్వానికి సాదృశ్యం అని మనం అక్కడ జేమ్స్ రాణాం బస్టర్ చూస్తున్నాం తర్వాత నీల వర్ణం ఇంగ్లీష్ లో అంటే రెండు వేల రంగుల పేర్లు వేరే రూపకం ఈ రోజున్న రంగులు పేరే ఆ రోజున్న పేర్లు వేరే ఆ రోజు బ్లూ కలర్ కి జాస్తింతనుంది ఈ రోజు బ్లూ కలర్ అని మనం కాబట్టి జాసింత్ ఇస్ ద కలర్ ఆఫ్ బ్లూ మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత బ్రిమ్ అంటే గంధక వర్ణం గంధక వర్ణం అంటే ఒక రకమైన పసుపు లైట్ పసుపు కలర్ అన్నట్టు నిప్పు అంటే ఎరుపు అన్నట్టు ఎరుపు బ్లూ దాని గంధక వర్ణం అంటే ఎల్లో కలర్ ఈ నాలుగు రంగుల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు వాటికి సంబంధించిన మనం చూస్తున్నాం మొదటిదిగా నిప్పు అంటే అగ్ని నిప్పు దృష్టత్వానికి సాదృశ్యం దాని తర్వాత నీలవర్ణము మతాధికారానికి సాదృశ్యం రిలీజియస్ అథారిటీ అంటే ఇంగ్లీష్లో మత అధికారానికి సాదృశ్యం దాని తర్వాత సీట్ ఆఫ్ అథారిటీ ఉంది అంటే సింహాసనము కలిగిన అధికారం అన్నట్టు సింహాసనపు అధికారం అన్నట్టు లేక నాయకుల నాయక అధికారం నాయకులం కలిగిన అధికారం అన్నట్టు గంధక వర్ణం అంటే నాయకులం కలిగిన అధివారం లేకంటే సీట్ ఆఫ్ అథారిట్ అంటరీ ఇంగ్లీష్ లో దాని బ్లూ కలర్ అంటే మత అధికారము అగ్ని అంటే దుష్టత్వం కాబట్టి ఈ మూడు ఈ మూడిటితో గొప్పచనాన్ని వాళ్ళు చంపబోతున్నారు అన్న మనకి దేవుడు ఉదయం బయలుపరిచేడు ఆ మూడికి సంబంధించిన ఇప్పుడు మరి కొన్ని దీర్ఘంగా మనం చూడబోతున్నాం యశా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యశయగ్రంథము తొమ్మిదవ అధ్యాయం యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో వీటికి సంబంధించిన సూచనలు ముందుగానే దేవుడు మనకి చూపిస్తున్నా అక్కడ భక్తిహీనత అగ్ని వలె అనుంది కాబట్టి అగ్ని భక్తిహీన సాదృశ్యం అన్న విషయాన్ని ఇక్కడ సూచిస్తుంది వాక్యం పద్దెనిమిది వర్షంలో భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదలను కాల్చి అడవి పొదలలో రాజును అడవి దట్టమైన పొగ వలె పైకి ఎగిను కాబట్టి ఇక్కడ పొగ ఉంది దాని తర్వాత గచ్చ కాల్చి అడవి రాజును అవి దట్టమైన పొగల వలె పైకి ఎగియును సైన్యంలోకి అధిపతిగా యోగ ఉగ్రత వలన దేశము కాలిపోయాను కాబట్టి ఇవన్నీ దేవుని ఉగ్రతకు సాదృశ్యం అన్న విషయాలు మనం కాబట్టి ఆ అగ్ని లేక నిప్పు భక్తిహీనకి సాదృశ్యం భక్తిహీనత వారి భక్తిహీనత ద్వారా వీళ్ళు ఏ రీతికి నేను కొంచెం సేపట్లో మీకు అవన్నీ చూపిస్తాను తర్వాత ఇందాక చూసినట్లు మనము పచ్చి పచ్చెనిమిదిలో అది గచ్చ పొదలను బలరేక చెట్టును కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగబలే చుట్టుకొని చూ పైకి ఎగియను కాబట్టి మనం చూసినాం ఇవన్నీ పైకి రావడం ఐదవ బూర మనం చూస్తున్నాం ఆ యొక్క లోకపు తాళము ఇవ్వబడింది దాని తెరిచిన వాడు అపోలియన్ అబ్దోన్ అప్పుడు అందులో నుంచి దట్టమైన పొగ బయటికి రావడం అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి గంధక వర్ణం ముఖ్యంగా అంటే గంధకం అంటే సల్ఫర్ బ్రిమ్స్టోన్ సల్ఫర్ కాబట్టి దీనికి జైమ్ ష్రాంగ్ నంబర్స్ లో ఏముందంటే అర్థము మెజిస్ట్రేట్ అని ఉంది టూ లో మెజిస్ట్రేట్ అంటే న్యాయాధిపతులు లేక కోర్ట్స్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది హైకోర్ట్స్ సుప్రీం కోర్ట్స్ అంటాం కదా అక్కడ వరకు లాఖపోతారు అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేయబడుతుంది అయితే హెచ్కేల్ ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ యొక్క బ్లూ కలర్ సంబంధించిన విషయం రాయబడిందిహెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం హెచ్కేల్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదు ఆరు వర్షాలలో యహోవలని నేను నా కడ్గము మరలా ఒరులో పడకుండా దాన్ని దూసి విన్నానని జన్లందరూ తెలుసుకుందరు కావున నడుపుతడా నిట్టూర్పు విడువమ్ వారు చూచుండగా నేను నడుము బదలగనట్లు మనోదుఖంతో నిట్టూర్పు విడువము ఇక్కడ మిస్ అయింది వచ్చినాం హెచ్కేల్ ఇరవై ఒక్కటి కానీ అది ఇరవై ఏహెచ్కేలు ఇరవై ఒకటి కాదు ఏహెచ్కేలు ఇరవై మూడులో ఆ వాక్యని మనం చూస్తున్నాం ఇరవై మూడు ఐదు ఆరు ఉలోహ నాకు పెళ్లి చేయబడినను విభచన చేసి తమన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని దూర వర్ణము గల ధరించుకున్న సైన్యాధిపతులను అధికారులను అందము వస్తువులను గురం లెక్క రౌతులను అగు అషురు వారిని మోహించను ఆరో వచనంలో ఏం చేస్తున్నామంటే ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధూమ్ర వర్ణము అన్న నీలి వర్ణం అన్న ఒకటే కాబట్టి ధూమ్ర వర్ణము వస్త్రములు ధరించుకున్న వాళ్ళు ఎవరంటే అశుర్యులు అశూర్యులని మోహించిందన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ వాక్యంలో కాబట్టి దేన్ని సూచిస్తుందంటే బ్లూ ఇంగ్లీష్ందంటే ది అసీరియన్స్ ఆర్ నేబర్స్ విచ్ వర్ క్లోత్ విత్ బ్లూ captains and rulers all of them desirable young men horsemen riding upon horses english ki telu giveu chaala difference ampisthundi maniki kada kaabatti asur league sambandhinchina vishayam ikkada kaabatti blue color ante leka neela varnamu leka doora varnamu asurileku saadrusyam manam gathamla eppudu ni saala chustunna idi almost oka 6 7 years nunchi chustunna vaakiyalli ivani kaabatti kotthe kaavu sare first time vinne vaaliki idi koddagane untai gaani pata vallu aar rojulu unna vaaliki ante ఇది సేమోల్డ్ వాక్యలే తిరిగి తిరిగి మన దగ్గరకు వస్తున్నాయి అన్నట్టు అశుర్యులు అంటే తేళ్లకు సాదృశ్యము ఐగుప్తిలు అంటే సారీ అశ్వర్యులు అంటే సర్పంలకు సాదృశ్యము ఐగుప్తిలు అంటే తేళ్లకు సాదృశ్యం అన్న విషయం మనం అక్కడ చూస్తాం దాని తర్వాత ఈ మూడు ఏ రీతిగా ఈ మూడింటి ద్వారా వారు ఏ రీతిగా శిక్ష అనుభవించబోతున్న విషయమే చూడకముందు ఒక్కసారి సింహానికి సంబంధించిన కొంత ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వర్షంలో ఒక చూస్తున్నాం చూడండి ప్రకటన తొమ్మిది పదిహేడు మరియు నాకు ఒక దర్శనం ఇలాగ చూచితుంది ఆ గురంలకు వాటి మీద కూర్చున్న వారికి నిపుల వాలే ఎరుపు వర్ణము నీల వర్ణము గంధవర్ణములైన ఈ మూడితో వాళ్ళు చంపబోతున్నారు అనేది మనకి ఆ గురంలో తలలు సింహాపు తలల వంటివి వాటి నోర్ల నోర్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళుచుండేను అగ్ని ధూమ గంధకములు బయలు వెడల్చుండరు కాబట్టి వీరి నోటి ద్వారా వచ్చేది అన్నట్టు అగ్ని ధూమము బయ గంధకం కాబట్టి వాటి ఆ మూడు దెబ్బల చేత వాళ్ళు గొప్ప జనాన్ని చంపుతారన్న విషయాన్ని మనం పద్దెనిమిదో వర్షాలు చేస్తాం చూడండి ఆ మూడు దెబ్బల చేత అనగా వీటి నూల నుండి బయలుపెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడో భాగము చంపబడేరు కాబట్టి ఇప్పుడు ఏ రీతిగా అనేది నేను మీకు చూపించక కొన్ని వాక్యాలు సపోర్టివ్ వాక్యాలు చూసినాక దాని తర్వాత మనం వెళ్తాము ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటిదిగా ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తున్నాం ఏ రీతిగా గొప్ప జనంగా పడతారు అనేది ఏడవ ఏడవది నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరినాడు పోయినవాడు వినాశకుడు లేక సర్వనాశనం చేసేవాడు అపోలియన్ నీ దేశంను నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసంను విడిచి ఉన్నాడు నీ పట్టణంలో పాడే నిర్జనంగా నుండును ఎందుకై గోని కట్టుకొని రోదనం చేయుడి కాబట్టి ఈ సింహము పొదల నుంచి బయలుదేరింది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపించేవటు పొదల నుండి సింహము బయలుదేరి ఉన్నది ఆల్రెడీ జనమన వినాశకుడు బయలుదేరి ఉన్నాడు కాబట్టి ఇది గర్జించి సింహం అన్నట్టు నాశనం చేసేవాడు ఎందుకంటే వాడు వ్యూహాన్ సిమార్తలు ఎన్నిసార్లు వ్యూహన పత్రికలు చూస్తాం మనం వాడు దొంగ దాని హంతకుడు నర హత్య హత్య నాశనం చేస్తాడు అది అది ఏ స్ప్రం చెప్పిన విధానంగా సైతానికి సాదృశ్యం వాడి గుణగణాలు వాడు ఫస్ట్ దొంగతనం చేస్తాడు దాని హత్య చేస్తాడు దాని నాశనం చేస్తాడు అవి వాడి యొక్క గుణగణాలు ఈ గుణగణలు ఎవరిలో ఉంటే వాళ్ళు సైతాన్ని బిడలన్నట్టు కాబట్టి అది ఆల్రెడీ బయలుదేరిందే సింహం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేయబడుతుంది ఇర్మియా గ్రంథం అదే అధ్యాయము ఐదవ అదే పుస్తకము ఐదవ అధ్యాయం చూస్తున్నాం మనం ఇప్పుడు ఇర్మియా ఐదవ ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనంలో కూడా అవి సూచింపబడతాయి కావచ్చు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును కాబట్టి తనం చేసిన వాళ్ళు వీళ్ళందరూ విశ్వాస గాథలిన వాళ్ళు వీళ్ళందరూ గనుక సింహము వచ్చి ఇక్కడ నుంచి అరణ్యం నుండి అరణ్యం నుండి సింహము వచ్చి వారిని చంపును కాబట్టి ఆరవ బూర మరణానికి సాదృశ్యము సింహము లేక సర్పములకు సాదృశ్యం కాబట్టి సర్పం వాళ్ళందరినీ అడవి తోడేలు పొదున మీకు చూపించిన తోడేలు గౌరవ చర్వం పెరుచుకున్న వారి లోపల తోడేళ్ళు అన్న విషయాన్ని అడవి తోడేలు వారిని నాశనం చేయును దాని తర్వాత చిరుతపులి వారి పట్టణం లద్ద పొంచి వారిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చీల్చబడను అందరూ అందరు హత సాక్షరాత అందరూ మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేసినాను కాబట్టి ఇక్కడ మనం నాలుగు మృగాల గురించి చూస్తున్నాం ఇక్కడ మొదటిది సింహము రెండవది తోడలు మూడవది చిరుతపులి కాబట్టి ఇవన్నీ గొప్ప జనం మీద పడతాయి తర్వాత ఇంగ్లీష్లో ఏదైతే ఉందంటే చిరుతపులికి సంబంధించి చిరుత వారి పట్టణం మీద పొంచి ఉంటుందంట అవి పొంచుకొని ఉంటాయంట నుండి సింహం వస్తుంది అడవిలో నుంచి తోడెలు వస్తుంది చిరుతపులి వారి పట్టణం మీద పొంచి ఒక్కొక్కటి అంటే అక్కడ ఏం చూపిస్తుందంటే ప్రతి దశలో ప్రతి టైం ప్రతి స్థలం నుంచి పుల్లిమేర నుంచి ప్రతి స్థలం నుంచి వారిని వాళ్ళు ఏరవేస్తారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎక్కడికి తప్పించుకోలేరు వాళ్ళు గొప్ప ఎందుకంటే వారి నుండి బయలుదేరు ప్రతి వాడు చీల్చబడనం ప్రతి అన్నట్టు అది మన జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి పదిహేడవ వచనంలో మన ప్రకటన కదా తొమ్మిదో అధ్యయము వచనం ఏం వారి నోట్ల నుంచి అగ్ని ధూమము మరియు గందకము ఈ మూడు బయలుదేరినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మూడుకి సంబంధించిన విషయాన్ని నేను చూపించేసి ఈ రోజుకి వాక్యాన్ని ముగిస్తాం వచ్చే వారము ఆరవ బూరం ముగిస్తుంది ఏడవది కూడా మనం చూసుకుంటాం వచ్చే వారం దాంతో బుర్ర తీరుపు అయిపోతుంది పదవ దేయం దేయంలో కడుగుపెట్టినామంటే బుర్రల తీర్పు అయిపోయినట్లే ఇంకా దాని తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి వాక్యాలు ఈ రోజుకి నేను అనుకుంటా భోష ఇది వారం ఇది యాక్చువల్ నలభై రికార్డింగ్ అదర్వైజ్ చెప్పాలంటే 40th recording, రికార్డింగ్ కేవలం తొమ్మిదో అధ్యయనం దగ్గరనే ఉంది ఇంకా కాబట్టి ఇంకా ఎన్ని గంటల రికార్డింగ్స్ అయితే మనకు తెలియదు కానీ ప్రభు ఏ రీతి నడిపిస్తే అతికి మనం పోదాం ఆయన మనల్ని నడిపించాలి చిన్న గోరపిల్లలాగా ఆయన కంటే ముందు మనం పరిగెత్తడానికి వీలు లేదు చాలా మంది అరితిగా పరిగే తలిసిపోతారు ఈ రోజులలో ఏదో సాధిస్తున్నాం అనుకుంటారు కానీ అవి సొంత ప్రోగ్రామ్స్ మనం సొంత ప్రోగ్రామ్స్ మీద ఆధారపడద్దు ప్రభు ప్రోగ్రామ్ కూడా కనిపెట్టుకోవాలి మూడు కళ్ళ ప్రభు నువ్వు ఏదైతే నడిపిస్తావు ఎక్కడ పోవాలని చూపించు ప్రభు ఈ రోజులలో ఏమవుతుందంటే మన సొంత ప్రోగ్రామ్స్ మనం ఏదో ఎవరు అభివృద్ధి లాభం ఎవరు లాభం ఎందుకంటే ఆయన ప్రోగ్రామ్స్ మనం విధేద చూపించాలి కానీ మన ప్రోగ్రామ్స్ కాదు కానీ మనం ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం కానీ సమయం వృధా చేసుకుంటున్నాం మనం ఎన్నో ఆత్మ నశించిపోతున్నాయి కాబట్టి మనము ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితంలో ఉంటే కాదు ఎందుకు ప్రభు మనల్ని ఏ గ్రూప్లకు నడిపించండి అన్నప్పుడు ఈ విషయం మనం గ్రహించాలా ఇంకొక ఏదైనా మతంలో ఉంటే అయిపోయేది కదా ఏదో చర్చలోకి వచ్చింటే అయిపోయేది కదా కాలక్షేపం అయిపోయేది వర్షిప్ అయిపోయేది అన్ని అయిపోయేది ఇంటికి వచ్చి తిని పండుకుంటుంది ఏదో ఏదో ఉంటుంది కదా అది కాదు కదా మన పిలుపు మన పిలుపు ఒక ఆత్మ కూడా నశించుకోవడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో మనం పోయిన దగ్గర ఎక్కడ పోయినా మనం క్రైస్తలం పట్టుకుంటే ఏం లాభం రాదు మనకి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కదా వాళ్ళ దగ్గర ఎందుకు సమయం వృధా మనం ఇది ప్రభు మనకు బయలుపరిచే మన పిలుపు కేవలం అణిల కొరికే దేవుని కొరకు సిద్ధపరచాలా ఈ ప్రొఫెషన్ ఎందుకు ధ్యానిస్తున్నామంటే నువ్వు ఒక పని చేస్తలేవు ఏం అనిలని ప్రభు చింతకు నడిపిస్తలేవు క్రైస్తవుల దగ్గరనే వర్షీపులు చేసుకుంటున్నారు మనం అట్లుండడానికి వీలు లేదు ఎందుకంటే మన పిలుపు బహు ఉన్నతమైన పిలుపు అపోస్ల కార్యంలో వాళ్ళు చేస్తున్నారు చివరికి మనం చేయాలి మనం చివరికి మనం చేస్తాం అది ఎందుకంటే మతపరమైన జీవితంలో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆల్రెడీ అమాంతంగా ఎత్త పడతా కాబట్టి నేను ఇవి ఏమి చూడం ప్రకటన గ్రంథంలో నాలుగవ అధ్యాయం తర్వాత చర్చ ఉండదు కాబట్టి ఇవి ఐదవ అధ్యాయం నుంచి నాకు ఇరవై అధ్యాయం వరకు ఏం అవసరం లేదని మరీ సోమరిలాగా అంత నిర్లక్ష్యంగా జీవించింది క్రైస్తవ జీవితం అందుకు మొదటి మూడు నాలుగు అధ్యాయాలు ధ్యనించేసి క్లోజ్ చేసుకుంటారు ఎందుకంటే నాలుగో అధ్యాయంలో సంఘం ఎంత దాని తర్వాత ఇంకా నాకు అవసరం ఉండదు నేను పైన ఉంటా కాబట్టి అని అనుకుంటున్నారు కానీ మనం చూపించిన మెన్నిసార్లు దానికి సంబంధించిన ఒక్క వాక్యం లేదంత అబద్ధం అంత మోసపోయింది చర్చ్ ప్రతి ఒక్కరు ర్యాప్చర్ బోధన నమ్మిన వాళ్ళందరూ మోసపోయిన వాళ్ళు కాబట్టి అబద్ధికులు పరలోకానికి అనర్హులు అనేసి ప్రకటనలు తలదిస్తాం పీరిక వాళ్ళు కుక్కలు మాంత్రికులు పరలోకానికి అనర్హ అనర్హులు అబద్దిక్కులు పెరికి వారు అబద్దిక్కులు కుక్కలు మాంత్రికులు వీళ్ళందరూ పరలోకానికి అనర్హులు కాబట్టి అబద్ధాన్ని ఆశ్రయించిన వారు అబద్ధాన్ని ప్రకటించిన వారు ఎట్టి పరిస్థితుల్లో పలు రజలు అడుగు పెట్టలేరు ఎందుకంటే అది మరీ పరిశుద్ధమైన స్థలం ఇంత నిషిద్ధమైంది కూడా వాళ్ళు అడుగు పెట్టలేదు కాబట్టి మనం తీర్మానించుకోవాల మార్పు చెందాలా శారీరకంగా ఆలోచించొద్దు ద్వేషం ఏర్పరచుకోవద్దు అసూయ కుళ్ళు పెట్టుకోవద్దు మన హృదయంలో మన మంచి కొరికే ఇవన్నీ ప్రకటించబడుతున్నాయి మన మార్పు కొరకు ప్రభువు ఆయన చెంతకు నిన్ను రప్పించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ నీకు చూపిస్తున్నాడు కానీ వారి నుంచి బహు దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకంటే మనం ఎన్నిసార్లు చూస్తున్నాం దేవుని సేవ అంటే ఆయన ఆయన ఆయన హృదయాన్ని కలిగి ఉండడం కదా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం కదా నా స్థానంలో ఆయన ఏం చేస్తాడు అన్న విషయం మనం గ్రహించాలా ప్రభు నన్ను ఏం చేయమంటేనే ఆ రైతుగా చేస్తా అది అది విడిచిపెట్టి నీ సొంత తలంపుల ప్రకారంగా పోయినామంటే ఎట్టి పరిస్థితిలో నీ సేవా ఫలం ఉండదు ప్రతి చెట్టు దాని ఫలం చేత గుర్తించబడుతుంది కాబట్టి ఆ రోజు మనము అవి చూసి బహు దుఃఖపడాల్సి కాబట్టి ప్రకటన గ్రంథము తొమ్మిదో దేము పదిహేడవ శిందంటే వారి నోట్ల నుంచి అగ్ని ధూమము గంధకం ఈ మూడు వచ్చినాయి కాబట్టి అగ్ని అంటే దుష్టత్వానికి సాదృశ్యం మనం చూసినాం ఇది యశ గ్రంథం తొమ్మిదో దేని కూడా ఇందాక భక్తిహీనత అగ్నివలయం మండుచుండదన్న విషయాన్ని దాని తర్వాత అది ఏ రీతిగా పైకి లేస్తుంది ధూమము లేక పొగ అని చూస్తున్నాం పొగ దేనికి సాదృశ్యం అంటే పొగ స్మోక్ ఇంగ్లీష్లో పొగ అంటే ఉగ్రత లేక కోపానికి సాదృశ్యం అన్న విషయాన్ని అది ఏ రీతిగా ఉంది చూడండి కీర్తనల గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తాం కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయం కీర్తన గ్రంథము డెబ్బై నాలుగవ అధ్యాయము మొదటి వచనం చూడండి దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితేవేమి నీవు మీ గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి కాబట్టి కోపము పొగ ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం కోపము పొగలాగా లేస్తుందన్న విషయాన్ని దావిది రాజు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎందుకు దేవుని బిడ్డల మీద ఆయన కోపము పొగరాజు చిన్నది ఎందుకు అలా పైకి లేస్తుంది కోపం ఆ విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇంగ్లీష్ లో ఏముందంటే వై డత్ దైన్ స్మోక్ అగైన్స్ట్ ద షీప్ ఆఫ్ దై పాస్టర్ మనుషులు అక్కడ తెలుగులో ఎంత ఇంగ్లీష్ లో ఏదైతే షీప్ ఆఫ్ దై పాస్టర్ అని ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడేమో నీవు మేపు గొర్రెల మీద బాగా తెచ్చుకోండి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి తావిదు తన ఆత్మలో ఇవన్నీ విషయాలు చేస్తాడు గొప్ప జనం మీద ఆయన కోపము ఎందుకు పొగరాజుచున్నది అన్న విషయాన్ని ఆయన గొర్రలే కదా అంత తేటగా ఉంది నీ గొర్రల మీద అని కాబట్టి ఇప్పుడు గంధకం గంధకము అంటే అధికారము లేక ఈ లోకంలోని శక్తి లేక ఇంకొక నేమ్ ఇంకొక మీనింగ్ ఏముందంటే మెజిస్ట్రేట్ అని అంటే జడ్జి న్యాయాధిపతి అని కూడా ఉంది కాబట్టి వీరి ఇప్పుడు ఏ రీతిగా చంపబోతారన్నప్పుడు పద్దెనిమిది వచ్చిన చూసిన బై ది స్త్రీ వాజ్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ మెన్ కిల్డ్ అని ఉంది కదా చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఈ మూడు దెబ్బల చేత పద్దెనిమిదవ వచనం తొమ్మిదవ దేము పద్దెనిమిది వచ్చి ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట్ల నుండి బయలుపెడాల్చిన అగ్ని ధూమ కూమ గంధకముల చేత మనుషులలో మూడో భాగము చంపబడేను కాబట్టి సైతానికి అధికారం ఇచ్చింది మరణం మీద ఆరో దూరలో కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం ఏ రీతిగా వారి నోట్ల నుంచి ఇవన్నీ బయలుదేరుతున్నాయి ఇష్యూ విచ్ ఇష్యూడ్ అని ఇష్యూ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే శాసనంలు ఇవ్వడము లేక తీర్పు ఇవ్వడం ఇష్యూ అంటే వారి నోట్ల నుంచి తీర్పు వస్తుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు జేమ్స్ నంబర్ సిక్స్టీన్ ఫ్రమ్ ఫిఫ్టీన్ అండ్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ ఇష్యూ ప్రొసీడ్ వారి నోట్ల నుంచి వచ్చాడు అదే విషయానికి అపంజందిస్తున్నాడు దాని తర్వాత 4198 వన్ నైన్ ఎయిట్ ఏముందంటే ఫ్రమ్ త్రీ నైన్ టు రిమూవ్ వాళ్ళు తొలగించడం దాని తర్వాత ఉపమానడితే వారిని చంపడం అని కూడా ఉంది ఫ్రమ్ ఫోర్ జీరో ది ఐడియా ఆఫ్ పిఆర్ అంటే పొడవడం అని కూడా ఉంది అంటే పొడవడం దాని ఏ టెస్ట్ అని ఉంది ఒక పరీక్ష లేక శోధించుట అన్న విషయాన్ని జ్ఞాకం చేయబడుతుంది ఏ టెస్ట్ దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ట్రయల్ లేక ఆ యొక్క కోర్టులో తీర్పు కొరకు లేక ప్రతిరోజు కోర్టుకి పోవడం ట్రయల్స్ అంటాం దాన్ని కాబట్టి ఇక్కడ జగర్గందని కూడా మనం చూసినాము బంగారంను సిల్వర్ ని ఏ రీతిగా వెండిని ఏ రీతిగా శోధిస్తాడు బంగారు ఏ రీతిగా పుటం వేస్తాడు వాటి పరీక్ష అన్నట్టు అందరూ ఆ రీతిగా పరీక్షించబడి అగ్నిగుండా పోయి అందరూ మరణిస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత పంతొమ్మిదవ వచనానికి వచ్చేటప్పటికీ ప్రకటన గ్రంథము తొమ్మిదవ ధ్యేము పంతొమ్మిదవ వచనంకి వచ్చేటప్పటికీ బలము వాటి నోట్ల ఎందు వాటి తోకల కాబట్టి వారి నోరు అన్న విషయం జ్ఞాపకం చేపడుతుంది ఫర్ దేర్ పవర్ ఈజ్ ఇన్ దేర్ మౌత్ ఇవి మనం అనేక పర్యాని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే నీ నోటి మాట చేత నువ్వు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం నోటి మాట చేత చిక్కబడడం అన్న విషయాన్ని కాబట్టి నోటి మాట చేత చిక్కబడడం అంటే ఈ నోట్ల నుంచి అదే దాని వల్లనే నువ్వు చిక్కబడతావు అన్న విషయాన్ని కాబట్టి నోట్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలన్న విషయం మనం ఎన్నిసల్ల జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫార్ దేర్ పవర్ ఈజ్ ఇన్ దేర్ మౌత్ నీ నోట్లనే నీ అధికారం ఉంది నువ్వు నేట్ నుంచి ఏమొస్తుందో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే గ్రంథము నలభై అధ్యాయంలో అది మనకి జ్ఞాపకం చేయబడుతుందో సార్ చూడండి ఇరమయా గ్రంథము నలభై ఆరవ అధ్యయం ఎనిమియా గ్రంథము నలభై ఆర అధ్యయము ఇరవై రెండు మూడు వచ్చిన చూడండి శత్రువులు దండెత్తి వచ్చిచున్నారు బ్రామిలు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చిచున్నారు ఆలకించిడి ఆమె పాము చప్పుడు వలె వినబడుచినది యహోవాకు ఇదే చూడండి వాక్యం ఇరవై మూడవ వచ్చిన వారి మిడతల కన్నా విస్తర విస్తరించు చోర శక్యము కానీ ఆమె అరణము నలి నరికి వేయుదురు వారి అడవిని నరికి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆమె ధ్వని ఏ రీతి ఉంది అనంది అక్కడ తన నోట్లను చచ్చే స్వరం ఫార్ దియర్ పవర్ ఈజ్ ఇన్ దియర్ మౌత్ ద వాయిస్ ది ఆప్షల్ గో లేక సర్పెంట్ అని ఉంది కదా ఆమె ధ్వని ఎట్లుంది ఆలకించుడి ప్రాకిపోవు పాము చప్పుడు వలే వినబడుచుండది కాబట్టి ఆరవ పాము లేక సర్పంలకు సంబంధించిన బోధ కదా అది నోటి ద్వారా మరియు దాని తోక ద్వారా మనుషులకు హాని కలిగిస్తుందన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం అది ఏ రీతిగా ఉందనేది మనం చూసినాం ఇందాక అగ్ని ధూమము గంధకం అంటే వీళ్ళందరినీ వాళ్ళు ఆ యొక్క మ్యాజిస్ట్రేట్స్ లేక జడ్జిల దగ్గర తీసుకెళ్తారు కోర్టులలోకి తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారు విషయం మనం ఆడ చూస్తున్నాం లెక్కకు మించిన కూడా ఉంది కదా అక్కడ మనం చూస్తాం పవర్ వారి శక్తి వారి నోట్ల వారికి శక్తి ఉందన్న విషయాన్ని మనం ఆ యొక్క పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నాం తొమ్మిదవ అధ్యయము పంతొమ్మిదవ వచనం వారి ఆ గుర్రంల బలము వాటి నోట్ల ఎందుని నోరు అంత పవర్ నోరు అన్నట్టు వారి శాసనాలు ఆ రీతి అంత పవర్ఫుల్ గా ఉంటాయి అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి ఏ రీతిగా వీళ్ళందరూ వారి గొప్ప జనం మీద పడతారన్న మనం ఇక్కడ దీర్ఘంగా ఆలోచిస్తాలో ఏహెచ్కేల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఏహెచ్కేల గ్రంథము ఇరవై అధ్యాయం ఏహెచ్కల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఏ రీతిగా ఉండబోతుంది ఈ యొక్క అనేది ఇరవై మూడు ఇరవై గాడిద గుర్రంలో వంటి సిగ్గుమలిన మోహము గల తన విటకాండను అది మోహించి నిలుపుచుండను కాబట్టి అన్న విషయాన్ని అక్కడ చూస్తున్నాం ఇష్యూ లైక్ ద ఇష్యూ ఆఫ్ హార్సెస్ ద ఫ్లెష్ ఆఫ్ యాసెస్ ఇంగ్లీష్ కి తిరుగుకి చాలా తేడా ఉంది ఇంగ్లీష్ లో ఏముందంటే ఫార్ షీ డాటెడ్ అపాన్ దియర్ పారామోర్స్ హూస్ ఫ్లెష్ ఈస్ యాజ్ ద ఫ్లెష్ ఆఫ్ యాసెస్ అండ్ హూజ్ ఇష్యూ ఈజ్ లైక్ ద ఇష్యూ ఆఫ్ హార్సెస్ బట్ ఇష్యూ అంటే నోట్ల నుంచి వచ్చేదాన్ని ఇష్యూ అంటాం కాబట్టి శాసనం కాబట్టి శాసనాల ద్వారా లేక తీర్పుల ద్వారా వీళ్ళందరినీ మరణానికి అప్పగిస్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఇరవయ వచనానికి వస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము పటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం అయితే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చుడను వినను నడువను శక్తి బంగారు వెండి కంచె రాయి కరలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు కాబట్టి అదొకటి చూపించేసి నేను ఈరోజుకి వాక్యాన్ని ముగించేస్తాను మిగిలిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది నీ దే రిపీటెడ్ ఆఫ్ దేర్ మర్డర్స్ మన తెలుగులో ఇరవడు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా తంత్రములను జోర చోర జార వారు మారు మనసు పొందిన వారు కారు కాబట్టి ఇక్కడ మూడు రకాల గుణగాణాలు ఉన్నాయి ఏమేవి నరహత్యలు మాయాత్రములు చార చోరత్వం చౌరత్వం అంటే దొంగతనం కదా మూడు మనం ఇక్కడ చూస్తున్నాం బెస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద మెన్ విచ్ వర్ నాట్ కిల్డ్ బై దిస్ ప్లేక్స్ గెట్ రిపెంటెడ్ నాట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ దర్ హ్యాండ్స్ దట్ దే షుడ్ నాట్ వర్షిప్ డెవిల్స్ అండ్ ఐడల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రాస్ అండ్ స్టోన్ అండ్ ఆఫ్ వుడ్ విచ్ నీదర్ క్యాన్ సి నార్ హియర్ నార్ వాక్ నీదర్ రిపెంటెడ్ దే ఆఫ్ దేర్ మర్డర్స్ నాన్ ఆఫ్ దేర్ సోర్సరీస్ అంటే మాయ అంటే మంత్రం నాన్ ఆఫ్ దేర్ ఫార్నికేషన్ నాన్ ఆఫ్ దేర్ థెప్స్ జార చోరు చోరులు అన్నట్వి జారత్వము చోరత్వ అంటే దొంగతనం చోర చోరులు అంటే దొంగలు కదా హత్య నరహత్య మాయా లేక మంత్రము లేక జారత్వము లేక దొంగతనం ఇవి కూడా గణలు ఉన్నట్టు ఇవన్నీ కాబట్టి మర్డర్స్ हत्या अंटे फाइव फोर जीरो मर्डर्स नंबर फाइव फोर जीरो अटे वालो घोर पिल वाध दा तरह मैया तंत्र सोर्स इंग्ली फाइव थ्री थ्री वन फ्रम फाइव थ्री थ्री टूमें मेडिके फार्मसी बै एक्सटे मैजि लिटरल फिगरेटरी सोर्सरी विच क्राफ्ट आश्चर्य फार्मी को मैयां मं ఫార్మా మందులు కూడా అంటే మెడికల్ హాల్సల్లో అమ్మబడే మందులు కూడా మంత్రం కిందికే వస్తాయన్న వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అనేసి మనము ఇంగ్లీష్ మందులు తినకుండా కష్టం తెచ్చుకోవద్దు రోగాలు తెచ్చుకోవద్దు రోగాలతో నట్లనే ఉండద్దు ప్రభు మనకి ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా పోతా ఉంటాం వాటిని ఆధారపడము కానీ కరెక్ట్ గా ఏ మంది వేసుకోవాలనేది జ్ఞానం అవసరం శరణ నియమం కానీ వీళ్ళిచ్చే మంత్రాలు వీళ్ళిచ్చే మందులు మాయాతంత్రములంట ఇంగ్లీష్లో మెడికేషన్ ఉంది కాబట్టి తిరుగుబాటు తనానికి సంబంధించింది 5332 ఫైవ్ త్రీ ఏ డ్రగ్ స్పెల్ గివింగ్ పోషన్ ఏ డ్రగ్ గిస్ట్ ఫార్మసిస్ట్ లేక పాయిజన్ కాబట్టి పాయిజన్ అని ఇక్కడ పాయిజనర్ అని అంటే సర్ ఆ యొక్క కాటేస్తే పాయిజన్ అన్ని కాబట్టి వారి మాయా తంత్రంల చేత వారిచ్చే పాయిజన్స్ ద్వారా రెండు రకాల దశలు ఆలోచించాలి వీటిని ప్రకృతి సహజమైన పాయిజన్ లేదా ఆత్మీయంగా కూడా పాయిజనే అంటే అబద్ధ బోధ కూడా పాయిజన్ కి సాదృశ్యమే వాటి రెండు విధాలుగా వాళ్ళు ఈ గొప్ప మరణానికి అప్పగిస్తారన్న విషయానికి ఆకం చేస్తున్నారు దాని తర్వాత జాలత్వం ఫార్నికేషన్ ఫ్రమ్ ఫోర్ అంటే ఏముందంటే జారత్వం అంటే విభిచారం అనింది ఆత్మీయ స్థితిలో అర్థం తీసుకోవాలి అంటే విభిచారం అంటే విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చబడుతుంది బయలు 4203 from 4204 to act as టూ జీరో ఫోర్ టు యాక్ట్ యాజ్ హార్ట్లెట్ అంటే వ్యభిచారిణి లాగా ఉండడం దాని తర్వాత ప్రాక్టీస్ ఐడ్లెట్ లేక విగ్రహారాధన ఫోర్ టూ జీరో ఫోర్ ఫిమ్ అయినా ఫోర్ టూ జీరో ఫైవ్ ఫిగరెట్లీ విగ్రహారధికుడు లేక వ్యభిచారిణి అని కూడా ఉంది ఫోర్ టూ జీరో సాధారణంగా ప్రాస్టిట్యూట్స్ అంటే ఫీమేల్ ఉంటారు కదా ఇక్కడ మేల్ ప్రాస్టిట్యూట్ అని ఉంది జేమ్స్ ఆ నంబర్స్ లో మేల్ ప్రాస్టిట్యూట్ని ఇంగ్లీష్లో వీనల్ అంటారు విఈఎన్ఏఎల్ డిక్షనరీలు ఏముందంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటే లంచగొండి అని కూడా ఉంది అంటే ఏంటంటే సంపూర్ణంగా కుళ్ళిపోయిన వాళ్ళు లంచ లంచగొండిలు అంటే కరప్షన్ అంటే కుళ్ళిపోట కదా ఇంగ్లీష్లో కరప్ట్ కరప్షన్ అంటే కుళ్ళిపోయింది అని అర్థం కాబట్టి కరప్షన్లు ఉండే వాళ్ళంతా కుళ్లిపోయిన వాళ్ళు లంచం ఇచ్చేవాళ్ళు లంచం పుచ్చుకునే వాళ్ళు ఇద్దరు వాళ్ళే అన్న విషయం బైబుల్ చెప్తుంది అన్నట్టు అందుకు అది ఇష్టం లేదన్నట్టు ఫోర్ జీరో నైన్ సెవెన్ ఎట్ టు ట్రావర్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఫోర్ టు ట్రాఫిక్ బై ట్రావెలింగ్ దట్ ఈస్ డిస్పోజ్ ఆఫ్ అ ఆర్ ఇన్ టులేవరీ కాబట్టి బిజినెస్ కి సంబంధించింది మనుషుల మీద బిజినెస్ చేసుకోవడం లేకుంటే బానిసత్వానికి అమ్మి వేయడం యువసేపు ఏ రీతిగా తన అన్నదమ్ములు అమ్మేసిండ్రో అన్నలు అదే రీతిగా గొప్ప జనాన్ని కూడా వీళ్ళు అమ్మేస్తారు అన్న విషయాన్ని చేసుకుంటున్నాం ఎందుకు ఒకటే వాక్యాన్ని నేను మీకు చూపించేసి రోజుకి దీన్ని ముగించేస్తా ఒకటి ఇంకోటి చోరులు చోరులతో ఒకటి కాబట్టి థెఫ్ట్స్ అదొకటి చూస్తే అయిపోతుంది మనకు వాక్యం పేతురాశ రెండో పత్రిక మూడవ అధ్యాయంలో ఏముందంటే పితురాశ రెండవ పత్రిక ఒకసారి చూద్దాం చివరి అధ్యాయము పితురాశ రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వచ్చినం వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధిపడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు కాబట్టి ఈ విషయాన్ని మన గ్యాంకుం చేస్తున్నాడు వీళ్ళకి పూర్వం నుండే విధింపబడిందంట పూర్వం అంటే ఇప్పుడు చెప్పండి పాత నిబంధన కాలంలో ఇర్మియా గ్రంథాల నుంచి మనం వాక్యాలు ఇర్మియా గ్రంథము ఏహెచ్ఎల్ గ్రంథాలకి చూస్తున్న వాక్యాలు ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అదే రీతి ఉన్నారు ఆ రోజు వారి కొరకు విధింపబడింది ఇప్పుడు అది ఆలస్యం చేయడంటే విధింపడిన తీర్పు ఆలస్యం చేయరు వారి నాశనము కొనికి నిద్రపోదు కాబట్టి దేవదూతల్లో పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతల్లో ఒక మందలి కటిక చీకటి గల బీలంలోకి త్రోసి తీరుపు ఒక వారిని అప్పగించింది ఇవి వీటికి సంబంధించిన వాక్యాన్ని కొంతకాలం కింద చూపించిన మీకు ఈ నాలుగవ వచనంలో చూసిన ఈ యొక్క దేవదూతలు బహు కఠినమైన దయ్యాలు వీటిని బయట విడిచిపెట్టలే దేవుడు ఎందుకంటే అవి బయట విడిచిపెడితే బహు భయంకరంగా మనుషులను ఈ చిత్రవధ చేస్తే ఇవి నాలుగవ అవి మనం చూస్తాం నోవా కాలంలో ఏం చేసినాయంటే స్త్రీలని వివాహం చేసుకొని వారి వల్ల రకరకాల వింత రకమైన జీవరాశులని వీళ్ళు కన్నారురు పెద్ద పెద్ద వికృతకరమైన మనుషులని పశువుల్లాగా జంతువుల్లాగా పిచ్చి పిచ్చి కలిగిన వాళ్ళు పెద్దగా పొడుగుగా ఉన్నవాళ్ళు బలిష్టంగా ఉన్నవాళ్ళు మనుషుల్లాగా కనిపించని వాళ్ళు వీళ్ళంతా వింత వింత రకమైన వాళ్ళు మనుషుల ద్వారా స్త్రీలని వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళ ద్వారా కన్న వాళ్ళన్నట్టు వీళ్ళందరూ వీళ్ళు మనిషి యొక్క విత్తనాన్ని చెడగొట్టింటని దేవుడు వీరిని శాశ్వతంగా ఆ కటిక బిలంలో పడేసి దాని తర్వాత నోవ రావడము ఆ తరమంతా నశించిపోవడము అపవిత్రమైన తరము వింత జీవరాశులన్నీ కొట్టుకొని పోవడం నీళ్ళలో దేవుడు ఆదమవల కాలంలో వాళ్ళకు ముందు సృష్టించిన జీవరాశులను మటుకు ఆ ఊడలోనికి పంపించి వాటిని కాపాడం వికృత ఆకారమైన జీవరాశులను అన్నిటినీ నిర్మూలించేడు ఎందుకంటే ఆ యొక్క ఈ యొక్క దేవదూతలు పడిపోయిన దేవదుతలు దుష్ట శక్తులు స్త్రీలను వివాహం చేసుకొని కన్న వాళ్ళు అన్నట్టు బైబుల్ ప్రతి విషయాన్ని మనకి ఆ వాటన్నిటిని చూపిస్తుంది కాబట్టి మనం వీటిని చూడగలుగుతున్నాం చోరులు లేక తెట్ టూ ఫ్రమ్ టూ స్టీలింగ్ కాబట్టి ఈ ఆరవ బూర టైంలో సంపూర్ణంగా గొప్ప జనం యొక్క ఆస్తులన్నీ ముగించుకుంటారు అన్నట్టు పొగట్టుకుంటారు అన్నట్టు ద థింగ్స్ టోలెన్ బట్ యూస్డ్ ఆఫ్ దిక్ థెఫ్ట్ టు స్టీల్ వాటి సంపూర్ణంగా వీరి ఆస్తులన్నీ దొంగిలించబడతాయి అన్ని పొగట్టుకొని హస్తాలతో దేవుని సన్నిధికి వస్తారు వీళ్ళు ప్రభుత్వం మమ్మల్ని క్షమించినైనా అని దుఃఖంతో దేవుని సన్నిధికి రావడం మనం చూస్తాం గొప్ప కి ఆశ్రమ తప్పదన్నట్టు ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధాలు ఉదయం నేను చూపించిన వాళ్ళు ఎందుకు శిక్షకి పాత్రలు అన్న విషయం ఎబ్బులు రాసిన పత్రిక ద్వారా కాబట్టి వాళ్ళందరూ శిక్షకి పాత్రలు వాళ్ళు శిక్ష పాడడం దేవునికి ఇష్టం లేదు వాళ్ళందరినీ రక్షించడం దేవుని యొక్క సంకల్పం అందుకే మనం కూడా ఈ రీతిగా ప్రయాసపడి వీటిని చూస్తున్నాం ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాం ఎన్నో ప్రాంతంలో పోయి స్వార్థం ప్రకటిస్తున్నాం ఏ చర్చి అహ్వస్తాడు పోయి ప్రకటిస్తున్నాం ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా మతాచారాలు లేకుండా సుఖానుభవాన్ని ఆశ్రయించకుండా ప్రయాసం పడుతూ కష్టపడుతూ దీవారాత్రంలో ఆయన నామాన్ని ఘనపరచాలా స్థూతించాలా స్థిరపరచాలన్న ప్రయాసంతో మనం పరిగెత్తుతున్నాం మరి అటువంటి ప్రభు మనకు అందరికి దేవునికి వదనాలు చెప్తూ యొక్క వాక్యాన్ని యొక్క సాయంత్రం సాధన ముగించుకుంటున్నాం ప్రయత్నంతో పరశుద్ధుల మీకు వదనాలైనా ఆరో మీరు చూపిస్తున్నారు ఏ రీతికి గొప్పచనం అందరూ మరణిస్తారు అగ్ని చేత చేత మరియు గంధకం చేతనైనా కాబట్టి ఇవన్నీ ఆ యొక్క వారి నోట్ల నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు సింహపు నోరు ప్రభ సైతాన్ నోట్ల నుంచి ఇవన్నీ అగ్ని దుష్టత్వము ధూమము కోపము దాని గంధకము ప్రభా మీ యొక్క వారి అధికారాన్ని సూచిస్తుంది వారి నోట్ల నుంచి వచ్చే ఆ న్యాయం తిప్పబడ్డ న్యాయం ప్రభావ గొప్ప దూషించి వారి మీద అబద్ధ సాక్షాలు పలికించి వారిని మరణానికి అప్పగింపడం మేము అక్కడ చూస్తున్నాం ఆ వాక్యాన్ని అది కాంతరలో కాబోతుంది అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకోవడం మరణానికి మేము చూడబోతున్నాం మీరు ముందుగానే హెచ్చరించినారు ప్రభావ వీటిని గ్రహించి మేము జాగ్రత్తగా జీవించి అనేకులకు వీటిని చూపించి మీ అంతా నడిపించాలి అటువంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు ఈ రాత్రిశలో మాకు మంచి చేయండి వేకునే లేసి వస్తుతించలాగానే సహపడమని యేసు క్రిస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఏసు క్రిస్తు కృపా సమధం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక ఆమెన్సలాడు అందరికీ